ీరిస్మృతి రాజయత్పాదరకరం ప్రార్థకన్మల్యాచ్ఛా భగోన్నే తదా ఈ సందర్భం ఏమిటి ఆత్మజ్ఞాని యొక్క సందర్భం అంటే ముందు శ్లోకం చూస్తే తయోభావే సంతాప్యేస్నేహ దీపవత్ అంటే జగన్ అంటే కామ్యకాముక భావము కోరబడేది కోరువాడు అనే డివిజన్ ఆ విభాగము అంటే రెండు ముక్కలుగా ఉంటుంది కోరబడేవాడు కోరబడేది కోరువాడు అనే విభాగము ఉన్నంత వరకు ద్వైతమే ఆ విభాగము లేకుండా ఉంటాడు అంటే అప్పుడేమవుతుంది ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావన అంటే నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే భావన అనే నిర్ణయము అది వీగిపోతుంది అప్పుడు అంటే ఈ పరిచ్ఛేదము వెళ్ళి అనంత పరమాత్మ ఎందుకు విలీనమవుతుంది అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు కదా ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు కూడా చాలా సింపుల్ గా ఉంటుంది సత్యం చాలా సరళము అంచేతనే తెలుసుకున్నట్టు చాలా కష్టం ఒక్క దాని కాంప్లెక్సిటీ ఉంటే మానవుని బుద్ధి దాంట్లో ప్రసరించి దాన్ని తెలుసుకుంటుంది మరీ సింపుల్ అయితే తెలుసుకోదు తెలుసుకోలేదు నిజాతలో దానికి కొంత కాంప్లెక్సిటీని సృష్టించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మనస్సు ఆ కారణంగా ఆ మనస్సు అజ్ఞానంలోనే మిగిలిపోతుంది ఇప్పుడు చూడండి నేను అనేది ఒక పరిచ్ఛేద భావము నేను అల్లు నేను అల్పుడను అన్న దాంట్లో నేను ముందు తర్వాత అల్పుడు కాదు అల్పత్వాన్ని బట్టి నేను వచ్చింది అల్పత్వము అల్పత్వమును స్వీకరించిన పిదప వ్యక్తి వచ్చాడు ముందు వ్యక్తి వచ్చి తర్వాత అల్పత్వం రాలేదు ఓకే ముందు వ్యక్తి వచ్చి తర్వాత అల్పత్వం రాలేదు అల్పత్వమును స్వీకరించి వీడు వ్యక్తి అయ్యాడు ఏమండి అల్పత్వాన్ని అల్పత్వం యథార్థమా కల్పితమా అంటే అల్పత్వమును వీడు స్వీకరిస్తున్నట్టు అల్పత్వం యథార్థమైనట్లయితే అది కనక్టే ఇప్పుడు సత్యమే అవుతుంది కానీ అల్పత్వమును వీడు స్వీకరిస్తున్నాడు అది సత్యము కాదు అది యథార్థం కాదు కాబట్టి కల్పితమైన అల్పత్వమును స్వీకరించి ఒక వ్యక్తిగా వీడు ఉంటున్నాడు వ్యక్తిగా ఎప్పుడైతే తాను ఒక కల్పితం వ్యక్తిగా ఉంటాడో ఈ జగత్తంతా కూడా భిన్నముగా భాషిస్తుంది ఎందుకంటే మీరు ఐసోలేట్ అయిపోయాడు కదా ఎప్పుడైతే ఐసోలేట్ అయిపోయినాడో కల్పితం వ్యక్తి అంటే ఐసోలేట్ అవటం ఐసోలేట్ అయిపోయినాడో అప్పుడు ద బెస్ట్ మిగిలినది తనకంటే భిన్నముగా భాషిస్తుంది ఏమండి ఆ విధంగా భేదం వచ్చినది అప్పుడు వీడేం ఆలోచిస్తాడంటే నాకంటే భిన్నముగా ఉన్న ఈ జగత్తు చాలా విశాలమైనది అని ఆలోచించి నేను ఒక కర్త ఒకడు ఉంటాడు అని ఆలోచిస్తాడు ఆలోచించి ఆ కర్తది దేవుడని పేరు పెడతాడు ఈ మాటలు నేను నా నా అల్పమైన చెప్తున్న మాటలు కాదు శాస్త్రకారులే అలా మాట్లాడినారు అసలు ఆ శాస్త్రంలో ఆ వచనముల ఆ వాక్యముల శైలి చూసినట్లయితే ఆశ్చర్యమేస్తుంది ఆ శైలి ఎలా ఉంటుందంటే సాంఖ్యులు ఏమంటాడంటే నువ్వు ఈశ్వరులను ఒకటి పట్టుకొస్తున్నావు ఈశ్వరుల ఆవశ్యకత ఏమి అంటే అర్థం ఏమిటి దెర్ ఈజ్ లాజికల్ నెససిటీ టు ఇన్వోక్ ఈశ్వర అప్పుడు నువ్వు ఈశ్వరుణ్ణి పెట్టు లాజికల్ నెసెసిటీ లేకుండా ఈశ్వరుణ్ణి పెట్టవద్దు అంటాడు సాంఛ్య సిద్ధాంతకర్త దీని బట్టి మీకు ఈశ్వరుడు ఎలా వచ్చాడో తెలిసిందా ఈక్వేషన్ లో ఈశ్వరుడు ఎలా వచ్చాడు అంటే జగత్తున్నది దీనికి ఒక కర్త ఉండాలి ఆ కర్త ఈశ్వరుడు అని వచ్చాడు ఇది పురాణం కాదు కాదు దక్షిణము కదా పురాణంలో ఇంక ఇన్ని ఆలోచనలే ఉండవు ఈశ్వరుడు ఉన్నాడు ఆయన సోమవారం నాడు ఇది చేశాడు మంగళవారం నాడు అది చేశాడు అని ఏదో ఉంటాం ఇక్కడ అలా కాదు ఇక్కడ ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడని మొదలవుతా కథ ఇక్కడ విచారం ఎలా ఉంటుందంటే ఈ జగత్తు ఉన్నది దీనిని సృష్టించిన వాడు ఒక నుండి పేరు ఈశ్వరుడు ఆ పేరెండు ఎలా పెట్టారు జగత్తును సృష్టించాలంటే మహాశక్తివంతుడయి ఉండాలి కాబట్టి ఈశ్వరుడు అని ఈశ్వరుడు అంటే మహాశక్తివంతుడు అని పేరు ఆ ఈశ్వరుల్ని భావన చేస్తాడు కాబట్టి నేను అల్పులను ఆయన ఈశ్వరుడు ఈ అల్పుడు ఇంద్రియములన్నిటినీ ధరిస్తూ ఉంటాడు నిలబెడుతూ ఉంటాడు చూపు చెడి విని వినిపిడి ఇత్యాదు కాబట్టి ఈ అల్పుడకు జీవుడు అని పేరు వస్తుంది జీవు ప్రాణధారణే ఇంద్రియములన్నిటినీ నిలబెట్టువాడు అప్పుడు నేను జీవులను నేను అల్పుడను జీవుడను ఈశ్వరుడు జగత్కర్త జగత్ కారణము ఈశ్వరుడు అని విభాగాన్ని సృష్టిస్తాడు ఈ విభాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫౌండేషన్ ఈ విభాగానికి ఫౌండేషన్ ఏమిటి అల్పత్వము సత్యము అనే ఫౌండేషన్ అల్పత్వం నుంచి పుట్టిన వ్యక్తి సత్యము అని చేతనే కొంచెం అల్పత్వమును ఇదే సత్యము అని స్వీకరించి కూర్చోరాదు అంచేతనే ఎల్జిఎం మీకు అల్పత్వాన్ని ఫిక్స్ చేసి పెడుతున్నాడు అల్పత్వాన్ని అది వాలిడేట్ చేసేస్తుంది నువ్వు అని ఎల్జిఎం ఫిక్స్ చేసి పెట్టేస్తుంది నీ అల్పత్వం గురించి ఓపెన్ మైండ్ తో పరిశీలించుకో అని చెప్పదు నువ్వు అల్పుడవే అని వాడు అంత దాకా నేను అల్పుడున్నా అని అనుకోకపోవచ్చు అల్పుడునని అనుకుంటాడా ఎవడన్నా అలా అనుకోడుగా నేలు ఏం చెప్తుంది నువ్వు చెప్పి నేర్పుతుంది పైగా మీరు ఒకవేళ మరిచిపోయి అనుకోకపోతే అల్పుడునని నేలు చేయాలని ఏం చేస్తుంది అల్పుడవని చెప్పింది అవు అలాగా అది కరెక్ట్ అనుకుంటాడు పైగా అల్పుడవు మాత్రమే కాదు పాపిని కూడా అనిపిస్తుంది ఇంకా వీడి జన్మలో వీడు కృతాత్మయ్యే ప్రసక్తి లేదు అలాగే ఉంటుంది ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ అల్పత్వం నీకు ఎలా వచ్చింది పరిశీలించు బయట జగట్టు లోపల నేను నువ్వు అల్పు నేను అల్పుడను ఎందుకు అల్పుడవయ్యావు ఎలా అల్పుడవయ్యావు అల్పత్వం అన్నది దేశత ఆ కాలత ఉంటుంది దేశమును బట్టి అల్పత్వం దేశము అంటే స్పేస్ స్పేస్ను బట్టి అల్పత్వం అవుతుంది టైంను బట్టి అల్పత్వం అవుతుంది దేశత అల్పత్వము నేను తక్కువ పరిచ్ఛిన్నమైన దేశంలో ఉండేవాడిని కాబట్టి పరిచ్ఛం ఏది పరిచ్ఛిన్నమైన దేశంలో ఎలా ఉన్నావు నువ్వు చూడేసి అంటే దేహము పరిచ్ఛిన్నమైన దేశములో ఉండదు అంటే దేహము యొక్క అల్పత్వాన్ని నా నేను స్వీకరిస్తున్నాననే అభిప్రాయం అది తప్పు కదా మరి ఎందుకంటే దేహము నీవా లేక నీకే తెలియబడేదా నీకే తెలియబడేది కాబట్టి నీకే తెలియబడేది అల్పము అని నువ్వు చెప్పాలి తప్ప నేనే అల్పుడను అని అంటే దేహాధ్యాస అన్నారు దేహధర్మమైన అల్పత్వాన్ని దేశ పరిచ్ఛేదము తన తిరిగి వేసుకుంటారు ఇక మనస్సు కాలపరిచ్ఛిన్నము మనస్సు కాలంలో పనిచేస్తుంది ఒక కాలంలో పుడుతుంది ఇంకో కాలంలో పోతుంది థాట్ అంటే అలాగే అవుతుంది కదా కాబట్టి మనస్సు యొక్క కాల పరిచ్ఛేదాన్ని వీడు తనపై ఆరోపించుకుంటాడు నేను కాలంలో పరిచ్ఛిన్ను అంటే పుట్టి దిట్టేవారు కాబట్టి చూడగా దేహము దేశ పరిచ్ఛిన్నము నీవు కాదు మనస్సు కాల పరిచ్ఛిన్నము నీవు కాదు నీవు పరిచ్ఛిన్నడము కాదు నేను పరిచ్ఛిన్నుడను అని నిశ్చయించుకుని అల్పుడను పరిచ్ఛిన్నుడో అల్పుడన్నా అంటే నిశ్చయించుకుని నా చుట్టూ జగత్తు చాలా సత్యము అని నిర్ధారించుకుని దాంట్లో నేను కోరుకోదగ వస్తువులు ఉన్నాయి అని నిశ్చయించుకుని వాటి వెంట పరుగులు తీసుకో ఆ వస్తువులను పొందాలంటే డబ్బు కావాలి మనిషి డబ్బును కనిపెట్టినాడు డబ్బును కనిపెట్టినది మనిషి విష్ణువు సృష్టించలేదు మనిషి సృష్టించాడు లక్ష్మీదేవి సృష్టించలేదు మనిషి సృష్టించాడు ఇవన్నీ ఎవడాలోచిస్తున్నాడు ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కి వెక్కి ఏడుస్తోందని నాకు చెప్తుంటే నాకు ఆలోనిపిస్తుంది నేను ఎందుకు నేను ఈ ప్రయాసం ఎందుకు పడుతున్నాను అని డౌట్ వస్తున్నాడు స్ట్రగల్ విత్ ఆల్స్ పీపుల్ నీ అండ్ ప్రెషర్స్ నేను ఊరికే ఇక్కడ గెలిగేలా అనుకుంటున్నాను నాకీ ప్రయాసం ఇది వచ్చింది ఇదేం ప్రారంభమైనది అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అయినా కానీ ఏదో పుస్తకం కొట్టుకుని మైకు ముందు నోటు పెట్టాను కనుక ఏదో వాగాలి కనుక సో మనిషి నేను అల్పుడను అని నిశ్చయించుకుని జగత్తు సత్యము అని నిశ్చయించుకుని జగత్తులో నాకు కావాలి ఇది నాకు అనుకూలము కాబట్టి నేను వాటిని పొందవలేము అని నిశ్చయించుకుని వాటిని పొందకపోతే బ్రతుకు లేదు అని నిశ్చయించుకుని వాటిని పొందడానికి డబ్బు కావాలి డబ్బుని మనిషి కనిపెట్టాడు లక్ష్మీదేవి డబ్బులు అలా పై దానవడవలేదండి మనిషి కనిపెట్టాడు ఎలా కనిపెట్టాడు ఒకప్పుడు వాటర్ సిస్టమ్ ఉండేది నా దగ్గర ధాన్యం ఉన్నది నువ్వు ధాన్యం తీసుకెళ్ళి నాకు కూరలు ఇవ్వు అంటే అప్పుడు వీడు ఈ ధాన్యాన్ని మోసుకెళ్ళి వాడి ఇంటికుండు పెట్టాలి వాడి దగ్గర ఉన్న కూరలు మోసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టాలి అది ఎంత క్లబ్జీ ఆపరేషన్ లో చూడండి వాడు ఎవరి దగ్గర కూరలు ఉన్నాయి ఎవరి దగ్గర ధాన్యం ఉంది వీళ్ళిద్దరూ కలుసుకునే ఉపాయమే లేదు అందుకోసం వీటి మార్కెట్ అనే సిస్టమ్ వచ్చేది కాబట్టి ఈ ధాన్యం గల వాడు ఆ ధాన్యం బస్తా ముద్రం మీద వేసుకుని వీటి మార్కెట్కి వెళ్ళిపోతాడు అక్కడ కొంచెం పెట్టుకుని అక్కడ కూర్చుంటాడు వీడి కూరలు కావాలి ఈ లోపల కూరలు బస్తా వేసుకుని ఒకడు వస్తాడు వాడికి ఎగిరికి వెళ్తాడు నా ధాన్యం తీసుకోండి కూరలు ఇంకొక నాకు ధాన్యం ఉంటాయా అంటే సరే వాళ్ళు నిలుబు ఇంకోటి నడుకుపోతాడు ధాన్యం కావాల్సిన కూరల ఉంటాడు ఆ ధాన్యం వాడికి కూరలు తీసుకుంటాడు ఈ విధంగా వీక్లీ మార్కెట్ లో ఈ ఇచ్చి పుచ్చుకోవటాలు జరిగాయి అప్పుడు ఒకడు తెలివైన పని చేశాడు వాడు ఏమన్నాడంటే ఆ మార్కెట్ లో వర్షాలు వస్తాయి ఇది వస్తాయి ఏమొస్తాయి ఈ ధాన్యం వస్తా అని బుజం మీద వేసుకుని మోసుకెళ్ళడం కష్టం అని కన్ను కాగితం పట్టుకెళ్ళాడు అప్పట్లో గంటము టాటాకును పట్టుకెళ్ళాడు పట్టుకెళ్ళి చూడు నువ్వు నాకు కోటమి ఇచ్చే నేను మా ఇల్లు ఈ ఫలానా వీచ్ లో ఉంది రెండో నెంబర్ ఇల్లు నువ్వు అక్కడికి రా వస్తే నీకు నేను ధాన్యం ఇచ్చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళేప్పుడు పట్టుకుపోవచ్చు ఇక్కడే మీరు ఇవ్వడం అక్కడే ఇచ్చేస్తా అంటే అది బాగా అప్పుడు మరి ఈ ట్రాన్సాక్షన్ కి మీడే ప్రూఫ్ అందుకోసం ఆ కాటాక్ట్ మీద గంటం పెట్టి రాసి అది చూపిస్తే ధాన్యం ఇచ్చేయాలి నేను ఉన్నా లేకపోయినా ఇది చూపించి దట్ ఇస్ బి దట్ ఇస్ బి ఫస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ పేపర్ కరెన్సీ ఈవెన్ టుడే ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైడ్ ఇన్ ది కరెన్సీ కరెన్సీలో ఐ ప్రామిస్ ది వాల్యూ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ బై ఆఫరింగ్ ది స్పీచ్ ఆఫ్ పేపర్ అని i అంతకు ఐ ప్రామిస్ ఈ ఐ ప్రామిస్ అనే మాట అది బట్ల సిస్టమ్ నుంచి వచ్చింది వాడు వస్తువు తీసుకుని i promise this much value for you and my this is how money was invented okay ee kajital ee tata kajital we once currency was nayi government accept we nayi rajagaru nane mulanu udrincharu ee nane mulu balu ekkuve poi mari currency ga ite malli we come back to paper currency ఆఫ్టర్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్రింటింగ్ మెషీన్ This is the మూమెంట్ దిస్ ఈజ్ ది డెవలప్మెంట్ అంటే తప్ప లక్ష్మీదేవి పై నుంచి డబ్బులు విసరం లేదు ఓకే కాబట్టి వీడు ఆ అర్థ సంపద సంపదని కోరుకుంటాడు భోగ్యములు ఉన్నాయి కనుక సంపదను కోరుకుంటాడు ఈ సంపదలను పొంది ఈ భోగ్యములను అనుభవించడానికి అనేక ఆటంకములు వస్తూ ఎందుకని వీడొక్కడే దాని సంపదని కోరేవాడు ప్రపంచంలో చాలా మంది కోరుకుంటారు సంపదస్ ఇప్పుడు ఒకే పై ఉన్నప్పుడు దాంట్లో ఎవరికి తీసుకుడు లాక్కునేప్పుడు కొట్లాట ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది అందుకోసం ఒకప్పుడు వీళ్ళు ఈ ఫెయిల్స్ టు మేక్ మనీ హ్యావింగ్ దాట్ మనీ ఈ ఫెయిల్స్ టు ఎంజాయ్ ద టు గెట్ ఫెయిల్ అయిపోతుంటే ఎవడో చెప్తాడు ఎవడో ఉంటాడు నేను చాలా కష్టపడి ప్రయత్నం చేశాను అయినా ఫెయిల్ అయిపోయానం అంటే ఎవడో ఉంటాడు హీడల్ ఒక శక్తి ఉన్నది ఆ హీడల్ శక్తి నీకు అడ్డు వచ్చిందనక రీజియస్ టు బిలీవ్ దాంట్ టు అండర్స్టాండ్ వై ఐ ఫెయిల్డ్ అని తెలుసుకోవడానికి చాలా తెలివితేటలు కావాలి అక్కడ ఎక్కడో ఎవడో దేవుడు నాకు అడ్డు నమ్మడానికి తెలివితేటలే కావాలి కానీ తెలియదాం నాకు గ్రహాలు అడ్ వచ్చాయి అని ఎవడదో చెప్పాడనుకోండి అమ్మాయ్యా నోవ్ ఐ నో ఫెయి సరపడేది కదా అది పరీక్ష ఫెయిల్ అయ్యాయంటే నీకు గురుగ్రహం అధ్యక్షింది అని చెప్పాడనుకోండి వీడికి ఎంతో ఊరట కలిగిపోతుంది ఎందుకంటే గురుగ్రహం మూలంగా పరీక్ష లేకపోతే తప్పే వాళ్ళం అవుతుంది ఇప్పుడు తప్పే వాళ్ళది తప్పో ఒక్కో గురుగ్రహం ఆ విధంగా దేవుడు ఎక్కి పేరు పారాయటం ఆ దృఢదోషాలు ఆ దేవుడు ఎప్పుడు ఫీర్ అవుతున్నాడు ఆయన చట్ట మాట అన్నాడు ఆయన ఏమన్నాడంటే మనిషి వ్యక్తిగత జీవితంలో దేవుడు హస్తక్షేపం చేస్తాడని నేను అమ్ముకోను అన్నాను అంటే మొత్తం జగత్తుద్దని పరిశీలించిన మీదట ఒక ఫిలాసఫర్ కి తెలియ దృష్టి నేనేదో ఒక కోరికను తీర్చుకోవాలి డబ్బు ఖర్చు సంపాదించాలి కోరిక తీర్చుకోవాలని నేను అడ్డుపడుతుంటే నాకు ఇతరుల డబ్బు సంపాదించి వాళ్ళు కాంపిటీషన్ అవుతారు ఆటంకం అవుతారు అదే కోరికను తీర్చుకోవాలని ఇంకా చాలా అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఆటంకం అవుతారు వాళ్ళు కాంపిటీషన్ అవుతారు తప్ప ధ్యం వస్తాడు దీంట్లోకి నేను చిన్నప్పుడు సినిమాకి వెళ్లే వాళ్ళం టిక్కెట్ ఇబ్బంది పడేవాళ్ళం దాంట్లో క్లీ ఏర్పడేవాళ్ళ ముందు నుంచి తోసేసేవారు వెనక నుంచి తోసేసినారు అప్పుడు మేము దేవుడికి ప్రార్థన చేస్తాం దేవుడా దేవుడా దేవుడా ఈ రోజు మాకు టిక్కెట్ బిట్లా చేయలేదు దేవుడు ఎందుకు చేస్తాడు నాకు టిక్కెట్ కావాలని నేను అనుకున్నప్పుడు సరిగ్గా అదే టైంకి టికెట్ కావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉండడం మూలంగా నాకు సమస్య వచ్చింది తప్ప దేవుడు నాకేమీ అడ్డు పెట్టిన కాదు దేవుడు అడ్డు కట్టలేదు కనుక అడ్డు తీయడం కూడా దేవుడు తీయలేదు నేనే ఏదో ఉపాయం చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే తెలుగు చేత ఉపయోగించి ఓ వారం రోజులు అయిన తర్వాత సినిమాకు వెళ్తే టికెట్ దొరుకుతుంది అలా దాన్ని వర్క్ అవుట్ చేసుకోవాలి కానీ దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే టికెట్ దొరుకుతుంది లేకపోతే టికెట్ దొరకదు ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే టికెట్ దొరికింది కో ఇన్సిడెంట్ ఇంకోసారి దండం పెట్టుకోవడం మర్చిపోయి వెళ్తే టికెట్ దొరకలేదు కోయిన్ సిడెంట్స్ కోయిన్ సిడెన్స్ నేవర్ ద ట్రూట్ కాకతాడియము అంటారు కాకి తాటి చెట్టు మీద వాలింది పండు కింద పడింది మీరు కాకి కారణంగా పండు పడింది అని అనుకోకూడదు అది కోయిన్ సిడెంట్స్ కాబట్టి ఈ కోయిన్ సిడెన్సెస్ ని ట్రూట్స్ గా స్వీకరించి దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఇంటర్ఫీల్ అయిపోతున్నాడు అవుతాడు అని ఆ బేసిస్ మీద ఒక పెద్ద రిలిజియన్ బిల్డప్ చేసి పెట్టేటప్పుడు ఇదంతా పరిశీలించి ఎప్పుడైతే ఇది కోరబడేది నేను కోరువాడను అనే ఈ అజ్ఞానం నుండి మీరు బయటపడిపోతారో అప్పుడు మిమ్మల్ని పరిచ్ఛిన్నంగా నిలబెట్టేది ఏదీ లేదు జగత్తు నిత్యా తెలుసుకుంటారో అది కూడా అన్నాడు ఆయన జగత్ నిత్యాలంటే దేహము జీవులు మనస్సు కూడా మృత్యవుతాయి ఈ రెండు ఎప్పుడైతే విన్న ఫాల్ ఇన్ ప్లేస్ అప్పుడు మిమ్మల్ని పరిచ్ఛంగా నిలబెట్టేది అని అప్పుడు మీరు పరిచ్ఛిన్న వ్యక్తిత్వము విలీనమైపోతుంది జనరల్లీ దేంట్లో విలీనం అవుతుంది అంటే ఏది మిగులుతుందో దాంట్లో విలీనం అవుతుంది అని చెప్తారు నెక్లెస్ కరిగిస్తే దేంట్లో విలీనం అవుతుంది ఏది మిగులుతుంది బంగారం మిగులుతుంది బంగారంలో విలీనం అలాగే పరిచ్ఛన్న వ్యక్తిత్వము తొలగిపోతే దేంట్లో విలీనమవుతుంది ఆ శుద్ధ చైతన్యంలో విలీనమవుతుంది అదే బ్రహ్మ కాబట్టి వీడు బ్రహ్మనిష్ఠుడుగా బ్రహ్మస్వరూపుడే ఉంటాడు అంటే అర్థం ఎలా ఉండేవాడు పరిచ్ఛన్నం వ్యక్తినిష్ఠుడుగా ఉండేవాడు నేను బలానా మనిషిని ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి తండ్రిని ఈ ఉద్యోగస్తు మధ్య వయస్సుకుని పెద్ద వయస్సు వాడిని రోగిస్టి వాడిని ప్యాసింజర్ని అని ఇలాగా తనపై తాను అనేక పరిచ్ఛేదములను ఆరోగించుకుంటూ బతికాడు ఇప్పుడు అన్ని పరిచ్ఛేదములు కల్పితములు అని తెలుసుకుని శుద్ధ చైతన్య స్వరూపుడుగా అలా ఉండిపోతాడు అది జ్ఞాన యొక్క పరిస్థితి ఇప్పుడు ప్రశ్న మరి వీటి దేహము మనస్సు ఉన్నాయి కదా ఆ చలనము ఆ మూమెంట్ ఉంది కదా ఆ మూమెంట్ లో భాగంగా సుఖ దుఃఖాలు వస్తాయి వస్తాయా రావా జ్ఞాని ఇంకా సుఖమే వస్తుందా దుఃఖం రాదా సుఖ దుఃఖాలు వస్తే ఇక జ్ఞానికి మేతావానికి తేడా ఏమిటి అని ఈ శంక ఒకటి లేవనెత్తుత దాని మీద చర్చ దాకర్మ ప్రాబల్యాత్ భోగేశు ఇచ్చాత్ దృశ్యం అంటే ఓ జ్ఞానం ఉన్నాడు ఒక పరిస్థితిని కల్పి ఊహించుకుని దానికి సమాధానం చెప్పే ప్రయత్నం ఆ చేస్త కొంచెం జాగ్రత్త ఉంటుంది ఓ జ్ఞాని ఉన్నాడు ఈ జ్ఞాని మంచి పోసుకుంటారా పెరిగి పోసుకుంటారా అని అడిగితే కొన్ని పెరిగిపోయింది అని అన్నాడు అదిగో కావాలని కోరుకున్నాడే మరి జ్ఞానికి కోరిక వచ్చింది కదా అంటేమో అది ఆ కోరిక వీడు కావాలని తెచ్చి పెట్టుకున్న కోరిక కాదు కదా అది ఆ ప్రారంభ కర్మాచీనంగా ఆ దేహమును ఆరంభించిన కర్మ ఒకటి ఉన్నది పూర్వ జన్మల యొక్క సంపాదించుకున్న కర్మ దాని కారణంగానే ఈ దేహమునందు ఉండి ఆ కర్మ యొక్క ప్రభావం చేత ఎక్కడో ఒకటోట భోజనం చేయడం కష్టపడి ఆ భోజనంలో వాళ్ళు పెరుగు కావాలా మళ్ళీ కావాలా అని ఆ కర్మ యొక్క బలం చేత అడిగారు అడిగితే వీడు అదే కర్మ యొక్క బలం చేత కొన్ని పెరుగు వేయండి అన్నాడు ఆ పెరుగు రుచిగా ఉండి మంచి మంచి ఉల్లాసము కలిగేది మరి వీడు జ్ఞానికి మరి ఇవన్నీ కలగచ్చునా జ్ఞాని కోరికని కోరవచ్చునా లేకపోతే ఏమని చెప్పాలి నేను ఇటు పెరుగును కానీ అటు మజ్జిగను కాని కోరటం లేదు కోరికలు కోరటకూడదు కాబట్టి మీకు వచ్చినట్టు చేయండి అని చెప్తే అది చాలా క్లబ్జీగా ఉంటుంది చాలా క్లబ్జీగా ఉంటుంది నాకు ఉత్తరం రాశారు ఈ రోజు కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది మీరు ఇవన్నీ ఎప్రూవ్ చేయగలుగుతారు అంటే ఫస్ట్ ఐటమ్ ఏడు గంటలకి కాఫీ ఎనిమిది గంటలకి బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో అంతర్వాత సత్సంగం అలా ఇదే రాశారు డే ప్రోగ్రామ్ అంట నేనే ఉంది రాశానంటే ది ప్రోగ్రామ్ ఇస్ వండర్ఫుల్ ఐ అప్రూవ్ ఇట్ ఓన్లీ వన్ థింగ్ ద కాఫీ బి సెవెన్ ఇట్ షుడ్ బి మచ్ సో దే విల్ ఐస్ దాట్ సో ఈ రకమైన ఇచ్చ ఉన్నట్లయితే మహాత్మకి ఈ రకమైన ఇచ్చ ఉన్నట్లయితే ఈ ఇచ్చా వాళ్ళు కామన నిష్కామంగా జీవించడానికి అభ్యాసం చేసే వారికి ఈ ఇచ్చ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రారంభ కర్మను బట్టి వచ్చింది రా బాబుజీ దాన్ని ఒక పెద్ద ఇష్యుత్లో చేసుకోకు ఆ ఇచ్చ వచ్చింది మరి ఒకవేళ దుఃఖం వస్తే అదే ఎక్కడింది అది కూడా ప్రారంభ కర్మను బట్టే వచ్చింది సుఖం వచ్చినట్టే దుఃఖం కూడా సుఖ ప్రారంభం దుఃఖ ప్రారంభం వచ్చింది ఇది ఎలాగంటే విష్టి గృహీతమతను దృష్టాంతం చెప్పాడు ఈ దృష్టాంతము కొంత మిడిగల్ పీరియడ్ మెంటాలిటీ నుంచి వచ్చిన దృష్టాంతం విష్టి ప్రకృతి వికృతి ఏమిటో తెలుసు తెలీదా విష్టి వ్యక్తి వ్యక్తి వ్యక్తి చాకిరి అని విష్టి అంటే నీకు చాకిరీ చేస్తాను నాకు ధనం ఇవ్వము ఆ ధనానికి విష్టి అని పేరు ఆ విధంగా ఇప్పుడు వ్యక్తి చాకిరీ ఇప్పుడు మనం అందరం చేసిన ఉద్యోగాలు వ్యక్తి చాకరీ అయితే ఈ ఉద్యోగ ఉద్యోగం ఏమున్నది ఇటు గొప్ప యోగం అంటూ గొప్ప యోగం ఏమున్నది వాడు పని చేయడం ఆ జీవితం పెట్టుకోవడం ఏదో బతకడమే తప్ప అది వ్యక్తి చాకరీయే కానీ వెట్టి జాటిరీ అని దీనిని అంటలేదు ఇంకో దారి వెట్టి కేటరీ అనుకున్నారు ఎందుకని ఈ ఉద్యోగం మీకు నచ్చను మానేసి ఇంకో ఉద్యోగానికి వెళ్లే అవకాశం ఉంటుంది వెట్టి కేటరీలో అదు ఇక్కడ కొంచెం జీతం పెంచండి అని కోలవచ్చును వాళ్ళు పెద్దవచ్చు కూడా అక్కడ అలాంటివే ఉండదు ఇక్కడ వర్కింగ్ అవర్స్ లిమిటెడ్ గా ఉంటాయి వెట్టి జాగ్రీలో అలాంటివే ఉండదు ఇంకా వాళ్ళు బతుకున్నది కాదా వాళ్ళు జాటిరీ చేసుకుంటూ ఉండడం తెలుగుగా ఉండే అలాంటి దాన్ని వ్యక్తి జాతి అని పేర్కొచ్చారు కానీ ఆ రోజుల్లో జీతానికి పని కుదిరితే వాడిని జీతగాడు అంటారు జీతగాడు సంస్కృతంలో విష్టి గ్రహీత గ్రహీత అంటే కుదుర్చుకున్నవాడు విష్టి అంటే జీతమిచ్చి కుదుర్చుకున్నవాడు జీతగాడు అని ఈ జీతగాడు వాడు కష్టపడి పని చేస్తాడు వాడికి బరులైన పని చేస్తాడు కష్టము పనిని చేస్తాడు ఎందుకు చేస్తున్నాడు ఆ పనిని అలా కష్టపడుతో బరువులు మోస్తున్నాడు ఎందుకని అంటే ఆ విష్టి తీసుకున్నాడు కదండి ఆ విష్టి తీసుకున్న దానికి వాడు చాకరి చెయ్య అలాగే గత గత జన్మకు సంబంధించిన ప్రారంభ కర్మ కారణంగా వీడు క్లేశమును పొందుతారు కాబట్టి సుఖమును పొందినా దుఃఖమును పొందిన ప్రారంభ కర్మ బలం చేత వచ్చినవి తప్ప ఈ నేదో కోరుకుని సుఖాన్ని పొందేదని సుఖాన్ని కోరుకునే అటు చేరకపోతే దుఃఖాన్ని కోరుతున్నాడని సంసారితమల్లాగా ఈ జ్ఞాని యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకోరాదు అని అర్థం అవును జ్ఞాని గురించి అతని మానసిక స్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి దానివల్ల మనకు ఉపకారం ఏమిటి అంటే మీరు అదే స్థితిని మీరు నిర్మాణం చేసుకోగలిగితే మీకు జ్ఞానికి చేరాలి ఏముంటది ఇది ఆరోగ్యం వంటిది యన జ్వరం వచ్చి ఆ మందు వేసుకుంటే జ్వరం తగ్గింది ఆ మాట తెలుస్తుంది మీరు కూడా జ్వరం వచ్చినప్పుడు అదే మందు వేసుకుంటే మీకు తగ్గు అందుకోసం అందుకోసం జ్ఞాని ఎలా అయితే సుఖదుల ఒక పద్ధతిలో ఉన్నాడు మీరు కూడా అలా ఉన్నట్లయితే మీరు కూడా జ్ఞాని అవ్వడంలో అభ్యంతరమైన నిజానికి మీరు జ్ఞాని అవ్వాలనిదే శాస్త్రము యొక్క ఆకాంక్ష మీరు అందరూ అజ్ఞానంగా వెళ్ళిపోవాలి ఎవడో ఒకడే పైకి వెళ్తాడు అని అలా కాదు అలాగైతే మీకు ఈ ఈ కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఒక గురుస్థానంలో ఒకడు సింహాసనం మీద కూర్చొని వాడు సింహాసనం మీదే కూర్చుంటాడు ఎప్పుడు సింహాసనం మీదే కూర్చుంటాడు వాడు ఎప్పుడూ వెళ్ళకూడదు ఈ శిష్యులు సోకాయ శిష్యులు లేక భక్తులు శిష్యులు అనక్కర్లేదు భక్తులు అంటే శిష్యులు అంటే చదువుకునే వాళ్ళని శిష్యులు అంటారు పూర్తి గురువులు బసవన్న చదువుకునే వాళ్ళని శిష్యులను అంటారు చదువుకునే వాళ్ళని శిష్యులు అంటారు శిక్షణ ఇస్తే శిష్యులంట వీళ్ళు చదువా పాడా పోతే తరకాయ ఒప్పుడవును తండ్ర పొప్పనవును ఈ తీర్థ ఒక ఎవరో మొదలుపెట్టాడు హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ ఒరిజినల్ మిస్ చీఫ్ మేకర్ ఆఫ్ వాడు మొదలు పెట్టుకుంటాడు అది అలా ప్రచారంలోకి వచ్చింది అంతకుమించి జస్ట్ బికాస్ యూ యూజ్ సంథింగ్ యూ విల్ నాట్ గెట్ ఎన్ ఎ మెరిట్ ఏదైనా యూజ్ఫుల్ వర్క్ చేస్తే మెరిట్ వస్తుంది కానీ అలాగే తినేస్తే మెరిట్ వస్తుందని వర్క్ అయిన ఆఫ్ థింగ్ చేస్తే సమ్ కైండ్ ఈ ఈ శిష్యులే శిష్యులేమి కాదు ఈ భక్తులు వాళ్ళలా ఇప్పుడు అలా చెందబం ఉండడమే అక్కడ కూర్చోవడం తలకాయ ఊపడం ఆ సింహాసనం మీద ఉన్న వాళ్ళు చెప్పిన దానికి ప్రతిదానికి తలకాయ ఊపడం తర్వాత చప్పట్లు కొట్టడం ఈ భక్తులు ఏ స్థాయికి దిగదారి ఉన్నారు ఉంటారు అని అంటే ఆ సింహాసనం మీద కూర్చున్నాయన ఐ స్టైల్ అభిశీసుకునే అన్నాడు అది కరెక్ట్ కాదు అన్నాడు అని వీళ్ళందరూ దప్పట్లు అందరూ కాదు కొంతమంది దప్పట్లు కొడుతున్నారు కొంతమంది తల్లిపోయితే అప్పుడు ఎంత గొప్ప విషయం చెప్తున్నాడో అని వీళ్ళనుకుంటున్నారు ఆ స్థితికి పేర్కొన్నారు చాలా అంటే చాలా ఖేయమైన జ్ఞానం కూడా రెండు మనం వీ కెన్ అండర్స్టాండ్ ఆ జ్ఞానాన్ని వీ కెన్ అండర్స్టాండ్ అని సింపతైజ్ వే దట్ ఈస్ పాయింట్ ఇది అలా కూడా కాదు ఇది హేయమైన అజ్ఞానం జ్ఞానం అలా ఉంటారు సో ఎనివే ది పాయింట్ ఈజ్ మీరు అలాగా అక్కడలాగా గురువు గురువు శిష్యుడు శిష్యులు అలా ఏమీ కాదు మీరు కనుక మీ మానసిక స్థితిని మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే గురువు ఏ జ్ఞాని ఏ స్థితిలో ఉన్నాడో మీరు కూడా అదే స్థితిలో ఉండవచ్చును అందుకోసం జ్ఞాని యొక్క స్థితిని వర్ణిస్తారు ఓకే ప్రధల్యాత్ ప్రారంభకర్మయొక్క బలము వలన భోగేషు ఇంద్రియభోగోరూ ఇచ్చా కోది భలిగినసో కలుగుచున్నో క్లిస్టియన్లేవ క్లేశులను కూడా పొందుతున్నతో కదా అప్పుడు ఏష ఈ జ్ఞాని అది కూడా విష్టిగృహీ తవతే జీతగాడు వలే గుస్తున్నాడు ఇప్పుడు జీతగాడు ఉంటాడు వాడికి వచ్చే జీతాన్ని బట్టి సుఖాన్ని భోగిస్తాడు వాడు ఆ జీతం పుట్టుకుముందు కాను చాకరీ చేసినందుకు ఆ చాకరీని బట్టి దుఃఖాన్ని అనుభవిస్తాడు చాకరీ అయితే దుఃఖమైనటువంటి అలా చూసుకోండి కాదండి మేము చేసి వాళ్ళకు మాకు చాలా ప్రీతికరము అని మీరంటే మీరు కర్మయోగంలోకి వెళ్ళారు అది వేరు ఓకే మామూలుగా ఈ జీతగాడు ఎలా ఉంటాడు జీతం ఇచ్చినప్పుడు మహా ఉత్సాహంగా ఉంటాడు చాకరీ చేసేప్పుడు ఏ విధంగా చేస్తాం కాబట్టి అలా ఎందుకు అవుతోంది అంటే ఆ జీతగాడు అనే స్టేటస్ ను బట్టి అలా అవుతాం అలాగే ఈ ప్రారంభకర్మ ప్రాబల్యం చేత ఒకప్పుడు జ్ఞాన సుఖమును పొందవచ్చును ఒకప్పుడు దుఃఖమును పొందవచ్చును జీతగాడు వచ్చేవాడే తప్ప దాంట్లో ఆ సుఖ దుఃఖము లేదా ఓనర్షిప్ ఏమి ఈ జ్ఞానికి ఉండదు అని అభిప్రాయం తెలిసిందండి మళ్ళీ ప్రారబ్ధకర్మ ప్రాబల్యాత్ ప్రారంభకర్మ యొక్క బలము వలన భోగేషు శ్లోకముల ఎందు ఇచ్చా కోరికేది భవే కలిగినట్లయితే శిష్యన్నేవ ద్వేషమును కూడా పొందినట్లయితే సదా అప్పుడు శేష అతి ఈ జ్ఞాని కూడా విష్టి గృహీతవత్ జీతగాడు వలే సుఖదుఖములను అనుభవిస్తున్నాడు ఇక్కడ విష్ణుర్ నామ వేతనం ఏకాగారు రాసుకున్నాడు వృష్టిర్నామ వేతనం విష్టి జీతం వైతరిక రాజానుతర పరాధీనస్ శుభాశుభం కర్మ కరోతి తైవాధీన జ్ఞాని వివిధకర్మాణి ప్రవర్త సో జ్ఞాని కూడా శుభాశుభమూడను అనుభవిష్ట జీతగాడు శుభాశుభమూడను సుఖదుఃఖములను అనుభవిష్ట ప్రారంభకర్మ ప్రాబల్యాత్ భోగేష్ నిశ్చందే తాపేమివే పరిజ్ఞాయోపక్తో హి భోగో విజ్ఞాసే విశోర మైత్రీ మే నోర చారహ్మణు హోట కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి కొన్ని ఆ లీవల్మెంట్ మైండ్ సెట్ నుంచి వచ్చిన దృష్టాంతాలు ఆయన అంటాడు జ్ఞానికి అజ్ఞానికి తేడానే చెప్తున్నాడు ఇక్కడ జ్ఞాని ఏదైనా భోగాన్ని స్వీకరించినా ఆ భోగం యొక్క ముందు వెనుక దాని గుడ్ బ్యాడ్ దాని ప్రాస్ కాన్స్ అన్నిటినీ పరిశీలించి తెలుసుకుని స్వీకరిస్తాడు వెనుక ఆ భోగము వారిని కష్టపెట్టాలి కాదండి ఇప్పుడు భోగము చెడ్డది కదా భోగే రోగ భయం అని ఉంది కదా భోగము రోగాన్ని కల్పిస్తుంది అది చాలా సత్యం ఉండదు అన్నమాట ఇప్పుడు మీరు గమనించండి శరీరంలో ఎవో అనారోగ్యాలు వస్తాయి ఈ అనారోగ్యాలన్నీ కూడా కెండిని అన్నీ వస్తాం ఆహారాన్ని కనుక మీరు ముందు టూ కండిషన్స్ వన్ రిడ్యూసివ్ క్వాలిటీ ముఖ్యంగా వయస్సు వచ్చేటువంటి ఆహారమును తగ్గించాలి వృద్ధ తింటూ పోవడం కాదు ఆహారమును తగ్గించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఆహారము పౌష్టికాహారం అయి ఉండాలి నేను ఎప్పుడైనా ఒక ఎక్స్పెరిమెంట్ అందరితోటి చేసి ఆహారంలో డెమోనిస్ట్రేట్ కూడా చేద్దామని అనుకుంటున్నాను ఐ విల్ డూ దట్ వన్ ఆఫ్ దీస్ ప్లేస్ సో కాబట్టి ఈ రెండు పనులు చేయాలి మీరు రెండు పనులు చేశారనుకోండి అంటే ఆహారముడు మితము కూడా మితాహారముణమహేవులు ఇవ్వాలంటే మితాహారము మిత భాషము అనుకోవాలి ఈ మీకు ఆత్మ ఆత్మ సాక్షాత్కారం కలిగిపోతుంది మనం ఎగ్జాక్ట్ గా అపోజిట్ కి చేస్తాం మనం సెల్ ఫోన్ పెట్టుకుని రోజు అంతా మాట్లాడుతూ ఉంటాం నేను ఆలోచిస్తూ ఉంటా నేను సెల్ ఫోన్ వాడను ల్యాండ్ లైన్ ఉంటుంది లైన్ ఫోన్లు వస్తూ ఉంటాయి అదే అప్పుడప్పుడు బరువు అవుతుంది అప్పుడు అనుకుంటూ ఉంటా ఈ సెల్ ఫోన్ పెట్టుకునే ఎలా మేనేజ్ చేస్తారు సో కాబట్టి మితాహారము మిత భాషణము మీరు ఈ పని ఇంతమందికు చేస్తే మితాహారము వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మిత భాషణము వలన మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు శాంతముగా ఉంటుంది కాబట్టి ఆహారమును గురించవచ్చు ఆహారము యొక్క రుచి తృప్తి అనుభవించవచ్చు కాని ఎలాగా తింటున్న ఆహారం ఏమిటి మీరు మంచి తెలు తెలుసుకుని మీరు భోగించాలి అలాగే మిగతావన్నీ కూడా ఇతర భోగములు కూడా జరిగింది నేను ఎప్పుడైనా టీవీ చూడాలనుకుంటే చూడవచ్చు ఎప్పుడు అది విజ్ఞానము వినోదము అనే విధంగా చూడాలి అంతే తప్ప అది మన డిఎక్స్ మార్చే విధంగా చూడకూడదు ఎక్కువసేపు చాయిస్ అనేది పక్కన పెట్టేసి ఏ ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రాం చూసుకోకూడదు జనులు డిఎట్స్ కింద చాలా బస్ట్ కండిషన్ తయారవుతుంది అలా చేయకూడదు అలాగే ఇతర ఇతర పోగములు కూడా లైక్ ఈ పెర్ఫ్యూమ్స్ ఇవే ఇవే ఉంటాయి ఇవి కనుక అధికంగా కనుక మీరు వాడినట్లయితే గులాబీ సెంట్ అంటారు ఎందుకు గులాబీ సెంట్ డోంట్ నీడ్ ఇట్ అలాగే అనుకోవడానికి ఈ సెంట్స్ అత్తరులు అన్ని విధాలు అందే